చూడండి ఏడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది పరలోకమందు గొప్ప శబ్దములు ఒకటి కాదు రెండు కాదు కదా గొప్ప శబ్దములు పుట్టను ఈ లో రాజ్యము మన ప్రభు రాజ్యమును క్రీస్తు రాజ్యమును ఆయన ఈ లోకపు రాజ్యములు క్రీస్తు రాజ్యములు ఆయను కదా మరోసారి చదువు కదా మరోసారి చదువుకము గొప్ప శబ్దములు కుట్టాను ఆ శబ్దములు ఈ లో రాజ్యము మన ప్రభు రాజ్యము అది చూడండి మన ఈ లోకపు రాజ్యములు అని స్టార్ట్ అవుతుంది అది ఈ లోకపు రాజ్యములు ఒకటే ఏకవచనము బహువచనం అది నేను మీకు చూపించబోతున్నాను ఈ లోకపు రాజ్యములు అన్ని రాజ్యములు ఏం జరగబోతున్నాయి మనం ఒకటే అది కదా అన్ని రాజ్యం ఒకటే రాజ్యం కాబోతున్నాయి అది ఎవరిది అంటే మన ప్రభుది రాజ్యం తర్వాత క్రీస్తు రాజ్యము కాబట్టి మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము అంటున్నాడు తర్వాత కాబట్టి ఏడవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే అదే విషయం ఏం చూపిస్తున్నా ఇక్కడ ఈ లోకపు రాజ్యం ఇప్పుడు చెప్పండి ఇవన్నీ ఎక్కడ జరగబోతున్నాయి ఈ లోకపరాజ్యాలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి కదా అర్థమవుతుంది మీకు చర్చ అంతా అక్కడెక్కడికో ఎథపడుతుంది పరలోకం వెళ్లిపోతుంది అంటే ఈ లోకం థింకేం పని లేదన్నట్లు కదా అంతేనా ఇదంతా కాల్చివేయబడబోతుందా డెస్ట్రాయ్ అయిపోతుందా ఇది డెస్ట్రాయ్ అయిపోతుందా మహావేణం చేత కాల్చివ్వబడుతుంది కదా వాక్యం క్రొత్త ఆకాశము కొత్త భూమి ఇవన్నీ ఏడవ భూర తర్వాత నేను ఇవన్నీ చూస్తాం మనం భవిష్యత్తులో అన్ని వాక్యాలు చూడబోతున్నాం ఏడవ బూర తర్వాత ఏడవ బూర ముదిన తర్వాత ఏం జరుగుతాయి సూచనలన్నీ మొదటిదిగా ఏముంది ఇక్కడ ముందు ముందుది దేవుని మర్మం దేవుని మర్మము అది సమాప్తమౌ కాలం దేవుని మర్మము సమాప్తమౌ కాలం పాయింట్ దాని తర్వాత ఈ లోకపు రాజ్యములన్నీ మన ప్రభు రాజ్యమును క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగంలో ఏం జరగబోతుంది పడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత కాలంలో సర్వాధికారి మహాబలంచి ఏడుచున్నాము కరెక్ట్ కాబట్టి ఈ ఇరవై నాలుగు పెద్దలకు సంబంధించిన విషయాలు కొంచెం కష్టమే చెప్పడం కదా పాత నిబంధన కాలంలో పన్నెండు మంది గోత్రికులు దాని తర్వాత కృత నిబంధనలో మంది శిష్యులు అని కొంతమంది చెప్తా ఉంటారు మనం చూసిన మాట నీసార్లు ఎక్కడన్నా వినిటం కూడా ఆ రీతిగా కానీ మనం బాగా అర్థం ఇవి దాసుల ప్రవక్తలను అపోర్స్ సూచిస్తుందని మనం అర్థం రీతిగా చెప్పాలంటే ఎందుకంటే ఆయనతో పాటు సమానంగా సింహాసనాల మీద కూర్చున్నారంటే వాళ్ళు ఎవరు చెప్పండి ఆయన ఎదుట నువ్వు కూర్చోవాలంటే నీ లెవెల్ ఏరీ ఉండాలి నాసనం లాగా ఉండాలి అంటే పెళ్లి కుమార్తె ఉండాలి ఫస్ట్ పాయింట్ నేను చెప్పాడు ఆయనతో పాటు కూర్చోవాలంటే తన తన పెళ్లి కుమార్తె లాగా తయారైండాలి కదా మనం కాబట్టి ప్రవక్తలు అపోస్తలకి సాదృశ్యంగా ఉంది అంటే కేవలం ఒక పన్నెండు మంది ప్రవక్తలు చిన్న ప్రవక్తలు కి మాట్లాడతలేని అటువంటి జీవితం కలిగిన వారికి సాదృశ్యంగా ఉంది ఇది ప్రకృతి సహజంగా నిజంగా ఇరనాలుగు సింహాసనాలు కావు అవి ఉహమానైతిగా చెప్పబడుతున్నాయి ఎందుకంటే పరలోకంలో మరి విశేషమైన సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అశ్చలమైన క్రియలు ఇవన్నీ దేవుని యొక్క సేవకులకు సాదృశ్యం ఉంది ఆయనకు విధేయత చూపించిన వారికి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు దేవుడు తర్వాత మనకు తెలుసు ఇవి ఎక్కడ జరుగుతున్నాయి మందిరం బయటనా మందిరం లోపాలనా బయటనా మన ప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఈ వాక్యంలో చెప్పాడు పదహారవచనంలో పదహారంలో అంతటా దేవుని ఎదుట చూడండి దేవుని ఎదుట కాబట్టి సింహాసనాలు ఆయన ఎదుట ఉన్నాయి కాబట్టి ఆ సింహాసనాల మీద వీళ్ళు కూర్చున్నారు ముందు ఆయన కనిపించినప్పుడు ఆ ఏడవ బుర ముగించినాక ఆయన కనిపిస్తాడు ప్రకృతి సహజంగా కళ్ళారూస్తారు ఆయనని అప్పుడు ఆయన కాళ్ల మీద పడుతున్నారు వీళ్ళందరూ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అంటే ఫస్ట్ టైం అందరూ ఆయన అడచూడబోతున్నారు అన్న విషయాన్ని అంతవరకు ఆయన ఎలి కనిపిస్తుంది మనకి కాబట్టి ఈ పదకొండవ అధ్యాయం అంతా ఈ ఏడవ బూర ఏడవ దూత ఊదిన బూర విషయాలు చూపించబోతుంది మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు నేను కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను ఈ యొక్క చివరి బూరకు సంబంధించిన విషయాలు చివరి బూర ముగించినక ఏం జరుగుతుందంటే అందరూ ప్రభు చెంతకి ప్రభు సన్నిధికి వస్తున్నారు గొప్ప జనం అందరూ ప్రభు సన్నిధికి వస్తున్నారు కానీ ఇక్కడ ఇరునాలు పెద్దలు ఆల్రెడీ ఉన్నారే అంతకు ముందే ఉన్నారు కదా వాళ్ళందరూ అక్కడ సింహాసనంగా కూర్చున్నారు గొప్ప జనం అందరు వస్తున్నారు అప్పుడు దేవదూత అడుగుతున్నాడు యోహన భక్తుని వీళ్ళందరు ఎవరు అని అప్పుడు నాకు తెలియదు అంటే దూతలే చెప్తున్నాడు వీళ్ళందరు ఎవరు అనేది కాబట్టి ఇరునాలు పెద్దలు ఎవరు గొప్ప ఎవరు మీకు అర్థం కావాలి కదా విషయాలు ఇమ్రాన్ పెద్దలు ఎవరు వారి ఎవరిని సూచిస్తుంది మనకు తెలుసు ప్రవక్తలని దాస అపోస్తలని సూచిస్తుంది అని ప్రవక్తల అపోస్తలు ఎవరో మీకు తెలుసు ప్రకృతి సహజం కాదు ప్రపంచం అంతటి నుంచి ప్రతి కాలంలో నుంచి ఆయన కొరకు జీవించబడ్డ సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించి నాజీర్ చేయబడ్డ జీవితాలు కొంచెం సేఫే కాదు దాన్ని ఏమంటాం టోటల్ సరెండర్ అంటాం ఇంగ్లీష్ లో సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించబడ్డ వాళ్ళు వీళ్ళందరూ ఆయన కొరకు జీవించిన వాళ్ళు వీళ్ళందరు వాళ్ళందరూ అక్కడ సింహాసనం మీద ఎప్పటి నుంచే ఉన్నారు పురాతనమైన కాలం నుంచి కానీ ఈ మర్మం ఇవన్నీ మర్మాలకు సంబంధించినవి కాబట్టి వచ్చే వారం నుంచి కొన్ని విశేషాలు నేను మీకు చూపిస్తాను ఈరోజు మరికొక మరికొన్ని విషయాలు ఆది కాండము అధ్యాయం నాలుగవ వర్షంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకు సర్పము మీరు మీరు చావనే చావరు ఎరైన కరెక్టే అంటే సైతాన్ ఒక విషయాన్ని జ్ఞాప్యం చేస్తుండే అక్కడ ఏమని జ్ఞాపం చేస్తున్నాడు మీరందరూ ఒక రోజు ఎట్లుంటారు దేవుని దూతల వల్లే ఉంటాం అని చెప్తున్నా అసలు వాడు సత్యం చెప్పాడు కరెక్టే కాని ఇక్కడ ఏం విషయం జ్ఞాపం చేస్తుండే మీరు సావరే మీరు చావరు ఎందుకంటే శరీరం చనిపోతుంది కరెక్టే కానీ ఆత్మ మటుకు చావదు కదా ఆత్మ ఎప్పటికీ చావద్దు పాపి కూడా అంతే కదా పాపంలో వాడి ఆత్మ కూడా చావదు కదా అది నిత్యం నర్కంలో వాళ్తా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అంటే మనిషి గుణగణం కూడా ఏంటంటే వానికి ఎవరు కూడా త్వరగా చనిపోలే ఇష్టం ఉండదు ఇంకా ఎంజాయ్ చేయాలి లైఫ్ ఇంకా ఎంజాయ్ చేయాలి లైఫ్ అది తప్పు కదా ఈ లోకంలో ఎంజాయ్ చేయాలా దాని తర్వాత కూడా ఎంజాయ్ చేయాలా అది ఇస్లాం మతం ఈ లోకంలో ఎంజాయ్ చేయాలి దాని తర్వాత ఆ లోకంలో కూడా ఎంజాయ్ చేయాలనేది ఆ మతం చెప్తుంది కానీ మనది అట్లా కాదు ఈ లోకంలో నువ్వు ఎంతగా శ్రమను అనుభవించగలిగితే ఇహ మందు నువ్వు ఏం పోగొట్టుకుంటావో పరమందు నూరు రెట్లు పొందుకుంటావు అన్నాడు కదా ఇక్కడ మీరు ఏమేమి పోగొట్టుకుంటారు చెప్పండి ఉంది వాక్యం అక్కడ ఈ లోకంలో మీరు ఏమేమి పోగొట్టుకుంటారో నూరు రెట్లు వాటిని పొందుకుంటానుంది నా నిమిత్తమై అనదములు నేను అక్షజనులైన తల్లిదండ్రులు అయినను ఎవరిని పోగొట్టుకున్నా గాలి ఆ భూములే నేను ఈ లోకంలో ఏం అసలు నేను నా నిమిత్తమై మీరు పోగొట్టుకుంటారో పరమందు నూరు రెట్లు తిరిగి పొందుకుంటారు మేము ఇవన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా అంటాడు కరెక్ట్ పేదూరు చెప్తారు అవును కరెక్టే మీరు నా నిమిత్తమై అన్ని విడిచిపెట్టినారు కానీ పరమందు హండ్రెడ్ టైమ్స్ పొందుకుంటారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ హండ్రెడ్ టైమ్స్ కొరకు ఎవరు ఆసక్తి చూపిస్తలేరు సేవకులు కూడా ఈరోజు ఈ రోజు ఆ మనం చూసిన జకట గ్రంథంలోని దర్శనము షీనారు ప్రాంతానికి వాళ్ళు పోయి అక్కడ ఒక స్థావరం ఏర్పరచుకుంటారు బిజినెస్ అది శ్రీనారు ప్రాంతంలో ఆ ముగ్గురు స్త్రీలు మూడు గుంపులు అవి మూడు క్రైస్తవ గుంపులవి ముగ్గురు స్త్రీలు రెండు ఎగురుతున్నాయి మూడవది ఆ గంపల ఉంది గంపలు గుర్తుంది ఆ కొంగలు రెండు ఆ కొంగల్ వలె ఉన్నాయి ఆ స్త్రీలు రెక్కలు వాటికి వాళ్ళు దాని గంపను మోసుకుంటూ పోయి షీనారు ప్రాంతంలో దానికి ఒక స్థావరణ ఏర్పరచారంటే ఇదంతా బిజినెస్ షీనార్ అంటే బబులోన్ బబులూన్ క్యాపిటల్ సిటీ అది రాజధాని కాబట్టి ఈ లోకం అంతా నిలయం ఒకరోజు చెప్తున్నారు పాస్టర్ అమెరికానే బబులోన్ బ్రదర్ అని చెప్తున్నాడు మరి కొందరు అంటారు ఇరాన్ ఇరాక్ బబులోన్ బ్రదర్ అంటారు మరికొందరు ఏమంటారు పలాని దేశం పలాని దేశం బబులోన్ బ్రదర్ అని చెప్తున్నారు కానీ ప్రభు మనకు చూపించింది ఈ లోకమంతా బబులోన్ లాగా తయారైంది మరి విశేషంగా క్రిస్టియానిటీ బబులోన్ లాగా తయారైంది ఎందుకంటే నేను చాలా కాలం క్రిందట ఒక బుక్ చదివిన అలెగ్జాండర్ హిస్లాప్ అని ఒక గొప్ప దైవజన్ రాసిన బుక్ ఏ టైల్ ఆఫ్ టూ సిటీస్ టైల్ అంటే కథ టూ సిటీస్ అంటే మీకు తెలుసు రెండు పట్టణాలు బైబుల్లో రెండు పట్టణాలు కనిపిస్తూ ఉంటాయి ఒకటేమో పరిశుద్ధమైంది మరి అపవిత్రమైంది ఏం చెప్పండి అది రెండే పట్టణాలు అలెగ్జాండర్ హిస్లాప్ అనే భక్తుడు ఆ బుక్ రాసి మీకు అది ఫ్రీగా దొరుకుతుంది ఇంటర్నెట్ లా డౌన్లోడ్ చేసుకుని చదవండి చాలా ఆశ్చర్యకరమైన ఎన్నో సమస్యల క్రితము అంటే నేను ఇందాక చూపించిన ప్రకారంగా తన దాసులకి తన ప్రవర్తలకి ఇవన్నీ ఎప్పుడో బయలుపరిచింది ఈ అది ముగించే టైంకి మనం రేడవతున్నాం ఏడవ బూరకు సంబంధించిన బోధ అది కాబట్టి ఆ అలెగ్జాండర్ హిస్ భక్తుడు ఏం చెప్తుందంటే రెండు పట్టణాలు ఉన్నాయి ఒకటి పరిశుద్ధమైన పట్టణము ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇంకొకటి వెరీ అపవిత్రమైన పట్టణం ఒకటి ఏరుశులేము ఒకటి బొబులోని రెండు అపోజిట్ ఎప్పుడైనా కానీ ఆపోజిట్స్ ఉంటాయి ఒకటి పరిశుద్ధంగా ఉంటే ఒకటి అపవిత్రంగా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి కాబట్టి అటువంటి కమిట్మెంట్ మనకు అవసరం ఇంత కూడా మనలో నిషిద్దమైనది ఉండదు ఎందుకంటే నిషిద్దమైనది ఏది కూడా పలు రజలో ప్రవేశించదు నువ్వు ఇల్లీగల్ గా ఏ డౌన్లోడ్ చేసినా అది నిషిద్ధమైతే అర్థమవుతుందా టారెంట్స్ అని ఇల్లీగల్ సాంగ్స్ గానీ ఏమైనా గానీ ఏవి డౌన్లోడ్ చేయదు ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుకే మనం డబ్బులతో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ మీరు ఎంత సమస్యకి పన్నెండు వందలే అనుకుంటారు పన్నెండు వందలు రూపాయలు ఉంటుంది దాంట్లో మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్ని దేవుని పాటలు కావాలంటే అన్ని దేవుని పాఠాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా లేదు మీరు పైసలు కట్టిరు కాబట్టి కట్టకుండా ఏది డౌన్లోడ్ చేసినా దొంగతనమే కాబట్టి అది నీకు అడ్డంకం ప్రభు నుంచి నీకు రావాల్సిన ఆసరాలు రావు నువ్వు ఎంత ప్రార్థన చేసినా అవి రావు ఎందుకంటే సైధాను సవాల్ చేస్తుంటాడు దేవునితో నువ్వు వానికి ఎట్లు ఇస్తావుడి తప్పు చేసిన వాడు మన సహోదరుల మీద ఆయన సరిధిలో నేరాలు మోపుతున్నాడు వాడు ఎందుకు నేరాలు నువ్వు నిజంగా చేస్తున్నావు కాబట్టి తప్పులు ను తప్పిదం చేస్తున్నావు కాబట్టి నీ మీద నెలలు మోపుతున్నప్పుడు మనకి నీ ప్రభు నేను ఎందుకు ఆశ్రయించాలా ఎందుకు మనకి ఆచరణ రాసేవంటే ఈ అడ్డంకులు మనం క్రియేట్ చేసుకున్నాం ఆయన ఆయన డిలే చేస్తాడు మనమే డిలే చేసుకుంటున్నాం అబ్రాహం విషయంలో మనం ఎన్నికలు చూస్తున్నాం ఆయన పాలితలు ప్రభుత్వ దేశానికి నలభై సంవత్సరాలు లేట్గా పోయి ఎందుకు పోయిండంటే ఆయన పంపించలే అబ్రాహ్మే తన తానే లేట్ చేసుకున్నాడు ఎందుకు లేట్ చేసుకున్నాడు నీకు చూపించాను ఆయన ఎట్లా సంపూర్ణంగా విధేత చూపించలేకపోయింది స్టార్టింగ్ లో దేశాని విడిచిపెట్టిండు తల్లిని తండ్రిని విడిచిపెట్టలేదు బంధువుని విడిచిపెట్టలేదు వాళ్ళని తెచ్చుకున్నాడు ఎంటా వాళ్ళందరూ విడిపోయేంత వరకు సంవత్సరాలు అయింది తన తండ్రి తెరహు కదా తెరహు చనిపోయేటప్పటికీ దగ్గర దగ్గర నలభై సంవత్సరాలైతే దాని తర్వాతనే అక్కడి నుంచి బయలుదేరినాక లోతు ఉన్నంత వరకు దేవుడు అబ్రాహ్మణకు ఆ యొక్క వాదనని అమలు పరచలేదు లోతు నుంచి అబ్రాహ్మ విడిపోయినాకని బయల్పరచబడింది అప్పుడు అబ్రాము బయటికి రావడము గొప్ప రాజులాగా తయారు కావడము ఆశ్రయింపబడము అవన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయి ఈ సాఫ్ ఎప్పుడు పుట్టాల్సి వచ్చింది ఆ నలభై సంవత్సరాలు పుట్టలే నలభై సంవత్సరాలు అయిపోయినాక పుట్టింది ఈ అంటే అంతవరకు ఆగిపోయిన ఆశ్రమాలైన జీవితంలో కాబట్టి నువ్వు చూపించిన చూపించిన విధేత అంటే నాజులు చేయబడ్డ జీవితం ఏంటంటే నువ్వు ఆయన కొరకు సంపూర్ణంగా సంపూర్ణంగా ఎందుకు జీవించలేకపోయావు నేను సంపూర్ణంగా సమర్పించబడ్డప్పుడు అడుగడుగున్న సంపూర్ణంగా నీవు జీవించలేకపోయినా మనం అందుకే బలిపీఠం సంబంధించిన బోధ చాలా కాలం కిందట ధనించినాం బలిపీఠం మీద ఉన్న బలి పశువుని పోలిన జీవితం నీరి నాది బలి పశువు అంటే చనిపోయింది కదా అది నీ జీవితము చనిపోయిన వాడితో పోల్చబడి ఉండాలి శరణం కూడా దానికి ఏవి కూడా పులకరింపులు ఉండొద్దు అంటే దానికి నువ్వు ఏది కూర్చినా ఏం కావద్దు అట్లా తేరగల జీవితం అది సంపూర్ణంగా బలి పశువులాగా కాల్చబడినప్పుడే ఆయనకి ఇంపైన వాసనలాగా స్వీకరిస్తాడు దేవుడు దాన్ని స్వీకరిస్తాడు మన జీవితాన్ని స్వీకరించబడని జీవితం లాగా ఎందుకంటే మనం ఇంకా దాని మీద కొట్టుకుంటున్నాం బలిపీఠం మీద ఉన్నాం గానీ మన ప్రాణం సంపూర్ణంగా చనిపోయిన బలి మన జీవితాన్ని సమర్పించుకుంటున్నాం ఇంకా పులికరింపులే ఈ లోకం చూస్తే స్టిమ్యులేషన్ ఆ సినిమాలు చూస్తాము స్టిమ్యులేషన్ అవన్నీ ఆ పాటలు వింటాం అది పాత పాటలు బ్రదర్ ఘంటసాల పాటలు అవి స్టిమ్యులేషన్ అవి నిన్ను ఉద్రేకిస్తా ఉంటాయి ఆ పాటలు అప్పుడు నువ్వు నాజీరు చేయబడ్డ జీవితం నుంచి బయటకు వచ్చేస్తున్నావు ఆయన కొరకు సంపూర్ణంగా ఈల్డ్ కావట్లేవు నీ సేవలో విశేషమైన అద్భుతాలు చూడాలంటే మీరు ఈ విషయాలు అర్థం చేసుకోండి ఆయన నాజీరు చేయబడ్డ జీవితము పరిశుద్ధమైన జీవితము ఈ లోకపు అపవిత్రతతో నీకు ఎటువంటి అంటు ఉండద్దు పరిశుద్ధంగా ఆయన జీవించాల నీ కళ్ళని నీ హృదయని నీ తలపులను నీ నోటిని నీ చేతులని నీ నడకని అన్నింటినీ శుద్ధీకరించుకో ఆయన వాక్యం ద్వారా ఎటు ఎటువంటి పర్సన్ మనసు అడితేకోనీకు ఉదయం లేస్తే సాయంత్రం వరకు సంపూర్ణంగా ఆయన ఆత్మవశాలకి వెళ్ళిపోండి మీరు తీర్మానించుకున్నటువంటి సేవకురకు ఎందుకంటే ఏడవ బూర ఆరామై ఉంది మనం విశ్వసిస్తున్నాం అది ముగింపుకి మర్మములన్నీ ముగిస్తాయి కాబట్టి నేను చెప్పాడు ఏంటంటే మీకు ఆ ఎన్నో పెద్దలు నీకు ఎక్కడ కనిపిస్తున్నంటే మందిరం లోపాల బయట నుంచి దూతలు లోపల రానియరు ఎవరిని గొప్ప జనం ఉంటారు కేవలము భూరాజులే లోపలికి వెళ్తారు మళ్ళీ రాజు మహారాజు కూర్చుంటే సామంత రాజులందరూ సింహాసనం మీద కూర్చున్నారు ఈ పన్నెండు ఇరవై పెద్దలు ఉప రీతిగా అర్థం చేసుకోవాలి గొప్ప గొప్ప ఆ రీతిగా ఆయన సన్నిధిలో ఉంటారు అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ వెలుగులు చూడలేని స్థితిలో ఉన్న మనుషులు ఆయన సన్నిధి ఆ మందిరంలోనికి పోలేరు లోపలికి ఆ మందిరంలోనికి పోవాలా అంటే ఆ ఇరవై పెద్దలకు కలిగిన గుణగనం నీకుండాలా వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు పోలి దాని పర్వర్తనం పోలి ఉన్నారు ఎందుకంటే దేవుడు వీరికి అప్పగించండి పని ఎందుకు వాళ్ళు విన్నారు కాబట్టి స్వరం ఎవడు వింటే స్వరం వానికి అప్పగిస్తున్నాడు వాళ్ళు విన్నరు స్వరంగి తగినట్లు జీవించినారు అందుకు ఆ ఆధిక్యత వాళ్ళకు కలిగింది కాబట్టి మందిరంలోనికి వీళ్ళు అడుగు దూతలు వీళ్ళని వీళ్ళకి ఆమోదిస్తున్నారు లోపల పోవడానికి లోపల పోయి ఆయన సన్నిధిలో అది ఆ మర్మం మన అటువంటి స్పెషల్ ఆధిక్యత నీకు నాకు రావాలంటే నువ్వేం చేయాలి ఇంకా శారీరకమైన బలినితో కొట్టుకుని ఉంటావా నాకు మా మా బాబు ఒక సవాల్ చేసి డాడీ నువ్వు ఎప్పుడు డ్రింక్ తీసుకోలేదా ఈ పిల్లలకు అట్లాంటి చాలా నీ వస్తుంటాయి ఎందుకంటే వీళ్ళంతా యంగ్ ఫెలోస్ కదా ఇవంతా కాలేజీ గోయింగ్ ఫెలో వాళ్ళకంతా ఏం చెప్పాలి చెప్పట్ నువ్వు డ్రింక్ తీసుకునిట్టే వాడికి నువ్వు సాక్ష్యాస్తువా ఇవ్వకపోతుంటాయి కదా నేను చెప్పిన నీ ఏజ్ లో నాన్ క్రిస్టియన్స్ చాలా కదా అప్పుడు నేను చెప్పిన అప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ ఆఫీస్ నుంచి అంతరం బయటకు వస్తున్నాం ఇంకా యంగ్ నేను అప్పుడు ఇంకా చాలా యంగ్గా ఉంటే చిన్న చాలా యంగ్ ఏజ్ అనే ఉద్యోగం పోయినా నేను ట్వంటీ త్రీ అయిన నేను అయితే ఆ థర్టీ నైట్ అందరూ తీసుకొని పోయిన రు బార్ పరిస్థితి నిర్వహించుకోండి ఆ పరిస్థితి ఎట్లుంటది ఏం లేదు సార్ కొంచెం తాగండి సార్ కొంచెం తాగండి స్టార్ట్ అవుతుంది కదా కొంచెం తాగండి ఏం కాదు సార్ చిన్నదే కదా సార్ ఒక్క డక్కినే డీ పట్టుకు వచ్చింది పోయి ఒక్క డ్రాప్ అంటే వాళ్ళ గుణగా వాళ్ళకి ఏంటంటే నువ్వు అది ఒక్క డ్రాప్ తాగితే వాళ్ళ సహవాసంలో ఉన్నట్టు నువ్వు వాళ్ళకి అక్సెప్టెన్స్ అన్నట్టు వాళ్ళు నిన్ను స్వీకరిస్తారు అన్నట్టు నువ్వేం చేయాలి చెప్పు జీవితం ఆయన కొరకు ఆయన అప్పటికే పరిషాదం ముందుకున్న వాణ్ణి కృపావరలు అప్పటికి భాషల వరము అవన్నీ నేను భాషలు అప్పటికీనే పాటలు పాడేవాడిని చెప్పండి ఆ రోజు నేను ఏం చేయాలా బాగా అర్థం చేసుకోండి నువ్వు ఎట్లా తప్పించుకోవాలనేది దేవుడు బయలుపరుస్తుంది మొదటి నుంచి నువ్వు చిక్కబడితే దానికి నువ్వేం ఏం చేస్తావు అఫ్కోర్స్ నేను తాగలేదు ఇంతవరకు కూడా చెప్తున్నాను నీకు నేను కాబట్టి ఆ రోజు ఒక డక్కింగ్ తీసుకుంటే ఏమేమిది నా పరిస్థితి ఈ రోజు ఆ సాక్ష్యం ఇవ్వకపోయేవాడిగా నేను అటువంటి అవకాశం ఉండకపోయేది నా జీవితంలో కాబట్టి నేను అనేటిది ఏంటంటే ఒక డ్రాప్ స్టార్ట్ అవుతుంది అంతే నాజీరు చేపడ్డ జీవితం ఏంటంటే ప్రతి క్షణము నువ్వు చచ్చిన వాడవే అది నేను పాయింట్ మీకు చెప్తున్నాను నువ్వు కంప్లీట్ గా చచ్చిన వాడిలాగా ఉండగలవా కాంప్రమైజే కావద్దు కాంప్రమైజే కావద్దు నువ్వు నా ఫీల్డ్ లో ప్రాబ్లం ఏంటంటే చాలా మంది రీసెర్చ్ స్టూడెంట్స్ వస్తా ఉంటారు రకరకాల రిపోర్ట్స్ చేస్తూ ఉంటారు అందులో అంత దొంగలించిన మెటీరియల్ ఉంటది ఈరోజు ఒక రిపోర్ట్ వచ్చింది థర్టీ వేరే వాళ్ళ రిపోర్ట్లకి కాపీ చేసినట్లు రిపోర్ట్ వచ్చింది హోల్డ్ అని అంత నేను బైబుల్ వాక్యం చదువుకుందాం అనేసి ఉంటే ఆ రిపోర్ట్ చూస్తే మనం ప్రయాస ఇట్లా వచ్చాడు నీ సృష్టికర్త ఆయన ప్రభువు సృష్టికర్త కదా మనం ఆ సృష్టికర్తను నమ్ముకున్న వాళ్ళము ఆయన ఈ సృష్టిని సృష్టించినప్పుడు నీ మైండ్ సృష్టించలేదా ఒక అక్షరం నువ్వు ఎందుకు కాపీ కొట్టాలి ఎగ్జామ్ లా కదా కష్టపడకుండా నువ్వు ఫలించలేవు ఫలించకుండా అభివృద్ధి పొందలేవు కష్టించి ఫలించే అభివృద్ధి పొందాలి ఎందుకు చెప్పిండీ ఆది కాండంలో ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు పాటించలేను ఈ లైఫ్ లో సరే అన్యులు పాటించారు మనం పాటించాలి కదా నేను అందుకే ధైర్యంగా చెప్తాను నేను ఎన్ని రిపోర్ట్ రాసినాను ఎన్ని పుస్తకాలు రాసినాను నేను దగ్గర దగ్గర ఎన్ని తొమ్మిది పుస్తకాలు రాసిన నేను కొన్ని వందల పత్రికలు రాసిన నేను ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంటాయి నాయి ఇంటర్నెట్ లో ఎక్కడెక్కడి నుంచో లెటర్స్ వస్తూ నాకు ఆ పుస్తకాలు చదివినా వాళ్ళందరూ చెప్తూ నేను గొప్పగా వేరే వేరే ఎందుకంటే అదంతా నాకు తెలుసు నువ్వు ఎన్ని పుస్తకాలు రాసినా ఈ లోకంలో అన్నీ వేస్టే కానీ నేను ఎప్పుడు చెప్తుంది ఆ పుస్తకంలో ప్రతి పదము నా మైండ్లకే వచ్చింది అందుకే ఆయననే సాక్ష్యం ప్రతి పదము అందులో పెట్టినానంటే ఇంగ్లీష్ పదము సెంటెన్సులు కానీ అన్ని నా మైండ్లకే లే వచ్చాయి నేను నేను నిలబడి చెప్పగలుగుతున్నాను అది కేవలం వ్యవహారం కలిగిందనే మీ సాక్ష్యం కూడా ఇస్తుంది ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయనకి ప్రతినిధిగా మనం ఈ లోకం ఉన్నప్పుడు ఆయన ఈ లోకాన్ని సృష్టిస్తున్నప్పుడు నోటి వాక్ చేత నువ్వు సృష్టించలేవా పుస్తకం ఎగ్జామినేషన్ లో ఆన్సర్ పేపర్ కాపీ పేస్ట్ చేస్తే నువ్వు దొంగమైనట్టే కదా మనం దొంగమైనప్పుడు ఆయన నుంచి ఎట్లా ఆశ్రమం నీకు వస్తాయి సైతం చెప్తారు ఇగో మీరు దొంగలించండి మీకు ఎత్తేసిన ఆశ్రమంటాడు దేవుడు దేవుడు సన్నిధిలో అక్కడ నేను పాయింట్ చెప్పాడు నీ పొరుగు వానికి ఏది ఆశించకూడంటే నువ్వు ఎక్కడైనాకెళ్ళి దొంగలించుకో ఇంటర్నెట్ నుంచి రోజు అందరు నాకు తెలుసు సాంగ్స్ దొంగలిస్తారు సినిమాలు దొంగలిస్తారు పుస్తకాలు దొంగలిస్తారు వస్తువు ఇంకేమేమో దొంగలిస్తారు మన దగ్గర వేరే వాణి పైసలు వేరే వాణి పైసలు వీటి బ్యాంకులకు వస్తాయి హ్యాకింగ్ అంటారు ఏమేమి అంటారు కదా అవన్నీ దొంగతనమే కదా దొంగతనం ఎక్కువ అయిపోయింది ఈరోజు ఇంకా ఎవరి ఒకప్పుడు ఇంటికి కన్నం వేసేటోళ్ళు ఇప్పుడు ఇంటర్నెట్ కన్నం వేసేస్తున్నారు అట్లా తయారైపోయింది లోకం కాబట్టి ఇక్కడ ప్రభు మనకి ఏ విషయం జ్ఞాపం చేస్తుందంటే హవతో మాట్లాడుతున్నాడు సైతాన్ ఒక విషయం ఏంటంటే దేవుడికి తెలుసు మీరు ఎప్పటికీ కూడా చావరు కదా ఈ శరణము క్షీణిస్తున్నది కరెక్టే కానీ ఆత్మ మటుకు ఎప్పటికీ చావదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మరి చూడండి ఏ రీతిగా ఈ ఈ శరణం నువ్వు ఆయన సన్నిధికి అదే దాన్ని మనము పునరుద్ధానం అంటాం కదా బైబిల్ అంతా పునరుద్ధానం అంటాం పాత నిబంధన భక్తులు కూడా పునరుద్ధానాన్ని నమ్మిన వాళ్ళు కానీ మన ప్రభుత్వం రెండు గుంపులు ఉన్నాయి ఒక నమ్మకపోయేవాడు ఒకడు నమ్మేవాడు ఎవరు సద్దుకాయలు పరిసయలు ఒకడు నమ్మడు ఒకటి నమ్ముతాడు వాళ్ళకి అది ఏసు అందుకే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఒకడు వచ్చాడు ఏమంటాడు ఎవరంటారు చెప్పండి చదువుకుని అంటారు కదా వాళ్ళు నమ్మరు పురోధనని చదువు చదువుకనే నమ్మరు పురోధాన్ని నమ్మారు ఏసు వారికి వచ్చి ఆయన్ని పరిశీలించడం కొరకు ప్రశ్నించడం కొరకు ఏం చెప్తాడు ఒక స్త్రీ తను పెళ్లి చేసుకున్నాక తన భర్త చనిపోతాడు ఆ రీతిగా రెండవ భర్త చనిపోతాడు ఆ రీతిగా తిరిగి పెళ్లి చేసుకున్నాక మూడో వాడు అట్లా ఎంత మంది ఏడు మంది చనిపోయినాక పునరుధన దినంనా ఎవరు ఆయనకి భర్త లాగా ఉంటారంటే అది ఇస్లాం మతం అది అది క్రిస్టియన్ మతం ఎందుకని ఇస్లాం మతంలో నమ్ముతారు ఎందుకంటే పునరుద్ధరణ తర్వాత నువ్వు ఆ పరలోకం అల్లా నీకు ఎంత మందిని ఇస్తాడు ఏడు మంది ఉంది డెబ్బై మందిని ఉంది డెబ్బై మంది ఉంది వాళ్ళ పుస్తకంలో పురాణలో డెబ్బై మందిని ఇస్తాడంట భార్య అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది మనంటే ఈ లోకంలో నువ్వు కదా భార్యని పెళ్లి చేసుకుంది మళ్ళీ ఈ భార్య ఆ డెబ్బై మంది తన అక్కడ అక్కడ కూడా కొట్లాట్లుంటాయా లేవా అంతేనా లేదా డెబ్బై మంది కొట్టుకుంటారా లేదా చెప్పండి అదంతా కన్ఫ్యూజింగ్ రిలీజన్ అందులో ఏది కూడా కన్సిస్టెంట్గా ఉండదు అంటే సత్యము అంటే ఏంది అంటే మన ప్రభు ఆ విషయం జ్ఞాపేస్తాడు సత్యము అన్నప్పుడు ఆ పిలాతు వేసిన ప్రశ్నకి పిలాతు కొంచెం ఓపిక ప్రభు ఆ రోజు బయలుపరిచేవాడు సత్యం అంటే ఏందని సత్యము అంటే ఏంటంటే ఒకటే విషయం ఎగ్జాంపుల్ చెప్తా ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒకటే విషయం ఏ ప్రవక్త చెప్పినా ఏ పుస్తకం చెప్పినా ఏ వాక్యం చూపించినా ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటది అది సత్యం సత్యం అంటే ఏంటంటే ఒకే అంశము ఎన్ని సంవత్సరం ఎవరు చెప్పినా ఒకటే రీతికి ఉంటది దాన్ని ఇంగ్లీష్ లో కన్సిస్టెన్సీ అంటారు దాన్నే సత్యం అంటే ఏంటంటే ఉదాహరణకి చూడండి మనిషి పాపి అన్న అంశం తీసుకుంటే ఒక అంశము పాపము అనేది సత్యం ఏ రీతిగా ఆది చూపించబడ్డది ప్రాణాండం వరకు పాపము ఒకటే తర్వాత దాని యొక్క పరిణామం ఏంది దానివల్ల వచ్చే జీతమేంది ఏ పుస్తకం చూసినా మరణం పాపానికి సంబంధించింది మరణమే ఇంకా పాపంకి కాంప్రమైజ్ లేదు తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కేవలము బైబుల్ లనే లేక క్రైస్తవ విధానం మనిషి ఎటువంటి ప్రయాసం లేకుండా పాపం నుంచి విడుదల పొందగలడు ప్రతి మతంలో మనిషి ప్రయాసపడాలా హిందూ మతంలో నువ్వు అన్ని తీర్థయాత్ర చేయాలా ఎన్ని ఉన్నాయి కదా ఏడా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొన్ని మత స్థా స్థలాలున్నాయి అవన్నీ కంప్లీట్ చేయాలని జీవితాంత ఉత్తర దిక్కున ఒకటి ఉంటుంది దక్షిణ దిక్కున ఒకటి ఉంటది సెంట్రల్ అట్లన్నీ కొన్ని అవి నాకు కరెక్ట్ పేరు జ్ఞాపకం కలేదు కానీ అవన్నీ కంప్లీట్ చేయాలను దాని తర్వాత గంగాలపై మునగాలను ఇట్లాంటి అన్ని ప్రయాసాలున్నాయి అవన్నీ తిరిగినాక మన గంగది పోయి ముగాల అంటే ఇన్కన్సిస్టెన్సీ సత్యం అంటే కన్సిస్టెన్సీ అవి ఇన్కన్సిస్టెన్సీ అని చెప్తున్నాయి ఇవన్నీ కాంగ కూడా నువ్వు పల్లగోతావు గ్యారెంటీ లేదు కదా ఎందుకంటే నువ్వు ఏ జీవితంలో ఉన్నావో నీకు తెలియదు మనిషి పుట్టాలా చనిపోవాలా పుట్టాలా చనిపోవాలా అనేది అది విధానం అదే రీతిగా ఏ జన్మలో ఉన్నవో నీకు తెలియదు పోయిన జన్మ కర్మ ఈ జన్మలు అనుభవించాలా దాన్ని పోగొట్టుకోవడం కొరకు నువ్వు పాయసపడాలా దాని ఈ జన్మలో చేసిన కర్మ అంటే పాపము వచ్చే జన్మలో తిరిగి కట్టాలా అంటే కట్టుకుంటా పోవాలా నీ జీవితం అంటే దానికి వెలా చెల్లించుకోవాలా గత జీవితంలో చేసిన పాపంలకి ఈ జీవితంలో ఎలా చెల్లించుకోవాలా అది కన్సిస్టెంట్ గా లేదు కదా గత జీవితంలో నేను ఏం చేసినా నాకేం తెలుసు నేను ఎందుకు ఇప్పుడు శ్రమ అని కూడా ప్రశ్నిస్తుండ ఎవరు ప్రశ్నించా దీనికి సంబంధించి ఈ లోకంలో శ్రమ అనుభవించాను వచ్చే జన్మలో మళ్ళా ఎన్ని జన్మలను అట్లా ఎత్తాలా దీనికి ఫుల్ స్టాప్ అంటూ లేదా ఈ ఆత్మకి విమోచన అంటూ లేదా హిందూ మతంలో లేదు ఎందుకంటే ఏ ఏ పూజారి కూడా పురోహితుడు కూడా పండితుడుగా అని చెప్పలేడు ఎప్పుడు నా ఆత్మకి విమర్శ కలుగుతుంది అనేది ఆ మతంలో చెప్పలేదు కాబట్టి అదే రీతిగా బౌద్ధ మతంలో అసలు పాపం లేదు పరిశుభ రక్షణ అనేది అసలేదు ఎందుకంటే బౌద్ధ మతము దేవుని నమ్మదు అది హేతువాదం లేక దేవుని నమ్మేది కాదు అది ఎతిజం అంటారు ఇంగ్లీష్ లో బుద్ధిజం ఏంటి ఇవన్నీ జైనిజం ఇవి నమ్మవు అని అంటే దేవుణ్ణి అదే కురాన్కొస్తే ముస్లిం మతంకొస్తే ముస్లిం మతంలో కూడా గ్యారెంటీ లేదు నువ్వు నీ మంచి క్రియలు ను ఎంతగా మంచి క్రియలు చేస్తే నీ చెడు క్రియలని అది కొట్టివేస్తుంది కొట్టివేస్తుంది కరెక్టే కానీ నీకు స్వర్గ ప్రాప్తి కావాలంటే కేవలం అల్లనే అది ఇవ్వగలడు ఎవరు ఇవ్వలేరు మళ్ళీ గ్యారెంటీ ఎట్లా అల్ల గ్యారెంటీ లేనప్పుడు నువ్వు ప్రయాసపడే కాబట్టి మనుషులు ప్రయాసం ఎంతగా ప్రయాస పడినా పర్లవరాజ్యాన్ని పొందలేరు ఏ మతంలో కూడా ఎందుకంటే మనుషుల ప్రయాసంతో కుదరదు అది అందుకే ప్రయాసపడి భారం సమస్త జనాలని ఎందుకు చెప్పిండు వాక్యం ప్రభు నువ్వు ఏ మతంలో పుట్టినా ప్రయాస పడుతున్నావు కానీ నేను మీకు విశ్రాంతినిస్తాను నేను వచ్చి ప్రయాసపడతాను మీ కొరకు మీరు ప్రయాసపడి వేస్ట్ ఎన్ని తీర్థయాత్ర తిరిగినా మీకు పుణ్యం విమర్శ దొరకదు నువ్వు ఎన్ని మంచి క్రియలు చేసినా ఇస్లాం మతం ప్రకారంగా నీకు విమర్శ దొరకదు ఎందుకంటే మనుషుల ప్రయాసము వలన వాళ్ళకి విడుదల కలగదు మన ప్రభు వచ్చి ప్రయాసపడాలి మన కొరకు అది ఒక కేవలం క్రైస్తవ జీవన విధానంలోనే ఉంది లేక బైబుల్ గ్రంథంలోనే ఆ విధానం ఉంది మనిషి ఆత్మకి విమోచన కేవలము ఇక్కడనే ఉంది అదేంటంటే నువ్వు ప్రయాస పడిన లేదు ఆయన నీ కొరకు వచ్చి ప్రయాస పడతాడు ఎందుకంటే నువ్వు పాపంలో ఉన్నవాణ్వు నువ్వు ఎట్లా పోగొట్టుకుంటావు నీ పాపాన్ని నీ అంటే నువ్వు పోగొట్టుకోలేవు నీకు వేరే విధానం కావాలా ఒక పరిస్థితి వచ్చి నేను విమోచించుకోవాలా నువ్వు గుంతలు పడితే దాంట్లోకి రాలేని స్థితిలో ఉన్నావు నీకు ఓవర్ చేయి మతపరమైన జీవితం ఆ రీతి ముందు ప్రతి ఒక్కరు గుంతలో ఆ గుంతల నుంచి బయటికి రావాలంటే నీకు ఎవరొకరు హస్తం ఇవ్వాలా అది కేవలము ఏసు పొరవు ధరనే సాధ్యం అన్న విషయాన్ని ప్రభు మనకు చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కడు మరణిస్తాడు కాని ప్రతి ఒక్కడు జీవిస్తాడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది ఆ యొక్క వాక్యం ఇప్పుడు చూడండి ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చనం ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం ఈ వాక్యం మీకు బాగా అర్థం కావాలి ఎందుకంటే ఇది ఒక ప్రవక్తకు దేవుడు తన నోటి ద్వారా బయలుపర్చిందిహెచ్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనుషులు అందరూ చూడండి నా వశంలో ఉన్నారు మనుషులు నువ్వు ఎక్కడ పుట్టినా గాని ఏ దేశంలో పుట్టినా గాని ఏ మతంలో పుట్టిన ఏ కులంలో పుట్టినా ఎక్కడ పుట్టినా గాని అందరూ నా వశంలో ఉన్నారు ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ వశంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మనుషులు అందరు అన్నారు ఉందా లేదా ను ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా అందరూ ఎవరు వశంలోన్నారు నా వశం ఎవరంటున్నారు అక్కడ వాక్యంలో ఇక్కడ ఈ వాక్యంలో పద్దెనిమిది నాలుగులో తండ్రులే కుమారు చూడండి అందరు నా వంటున్నాడు ఎవరు ఆయన భక్తులు ప్రవక్త అంటుండ ప్రవక్త వర్షంలో ఉండం కదా మళ్ళీ ఎవరు వర్షంలో ఉన్నారు దేవుడే అంటున్నాడు అక్కడ కదా తర్వాత ఏమంటున్నారు చూడండి పాపము చే పాపము చే వాడే మరణము నందును కదా ఇరవై వర్షం చూడండి ఒకసారి అదే అదే పాపము చేపము చేరణం నందును తండ్రి యొక్క దోష శిక్షను తండ్రి మోయడు కాబట్టి ఎవడి పాపం వాడే ఎవడి దోషం వాడదే అన్న విషయాన్ని ఎక్కడ చూసుకున్న మనం పాతని కలిగిన పుస్తకంలో ఎవరు మాట్లాడుతున్నారు ప్రవర్తన కాదు కదా దేవుడే మాట్లాడుతుండ కాబట్టి ఇంగ్లీష్ లో అట్లా లేదు అందుకు నేను మీకు ఎన్నిసార్లు నేను ఇంగ్లీష్ తెలుగు చూపిస్తుంటాను ఇంగ్లీష్ లో ఏముందంటే god tells behold all souls are mine antadu telugu ki english enta teda chudandi all souls are mine prathi atma nadi antadu prathi atma ee lokamlo unna prathi atma prathi manishi atma naade undi english lo tandri yokka atma tandri yokka kumari yokka atma pilela yokka atma kuda na vashamlone undi adi nadi antunadu kaati chudandi ప్రతి ఆత్మ అంటే జీవాత్మ మనం జీవాత్మ గు మాట్లాడుతున్నాం ప్రతి మనిషి యొక్క ఆత్మ అయినది అని ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి అక్కడ నుంచి వచ్చినాయి అక్కడి నుంచి మనం అందరం ఈ లోకంలోకి వచ్చినాం ఈ లోకంలోకి వచ్చినాక ఏం జరిగిందో మీకు తెలుసు తల్లి గర్భంలో నువ్వు వచ్చినాక నువ్వు ఏలో ఏ కుటుంబంలో పుడితే ఆ కుటుంబంలోనే పెరిగినవు అది ఏ మతం అన్న ఏ కులం అన్న ఏ దేశం అన్న సరే దేవుడు మనల్ని ఈ దేశంలో గుర్తించాడు రకరకాల కులాలలో గుర్తించాడు కదా ని ఇక్కడ ఏం చెప్తుండంటే మీరంతా మీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నా ఆత్మ ఇవన్నీ నాయ అంటున్నాడు కాబట్టి భారతదేశం మరి ఆయన వాటిని పోగొట్టుకుంటాడు ఆయన ఇవన్నీ నా ఆత్మలు అంటున్నాడు ఎట్లా పోగొట్టుకుంటా కొగొట్టుకుంటాడా కానీ ఏమంటుండంటే ఎవడి పాపంలో వాడే చనిపోతాడు పాపంలో ఉన్నవాడు చనిపోతాడు ఆయన ఆత్మలు ఆయన సన్నిధికి పోకుండా ఎక్కడికి పోతాయి ఆయన ఎవడి ఎవడి పాపంలో క్లియర్లీ ఎవడి పాపంలో వాడే మరణిస్తాడు కాబట్టి వాళ్ళంతరూ అప్పుడు ఏం చేస్తారు చూడండి రోగి రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వర్షం మీకు తెలిసి ఈ వాక్యం చెప్పబడ్డ వాక్యమే పౌల్ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో పాపం వల్ల వచ్చే జీతము మరణము అయితే అది పాయింట్ కండిషన్ పాపం వాళ్ళ ఏహెచ్క చెప్తున్నాడు పాపమున్న ప్రతి మరణించాల్సిందే అంటున్నాడు కానీ ఆన్సర్ సొల్యూషన్ లేదు అక్కడ సొల్యూషన్ చూపిస్తాడు ఎందుకంటే ఆ సొల్యూషన్ ఏసో చూపించాలా మనకి చూపించలేదు ఎందుకంటే అయితనికి అది బయలుపరచబడలేదు ఎందుకంటే ఈ రోజు కూడా యూధా మతంలో పాప విమోచన కాన్సెప్ట్ లేదు మీకు అర్థమవుతుందా పాప పాప క్షమాపణ కాన్సెప్ట్ లేదు ఈ రోజు కూడా మెసయా పుట్టాలా ఇంకా ఇంకా పుట్టలేదనుకుంటున్నారు వాళ్ళు ఈ రోజుకు కూడా పాప క్షమాపణ కాన్సెప్ట్ లేదు ఆ విధానం లేదు వాళ్ళకి జస్ట్ నువ్వు ఆరాధన చేసుకోవాలా వాళ్ళ వాళ్ళు వాళ్ళ విశ్వాసం ఏందంటే మేము పరిశుద్ధ జనంగా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంతే అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి మాకేం లేదు మేము ఎక్కడ పరిలోకం పోతాం అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు అన్న విషయాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు హెచ్కే మీకు ఆ విషయం చెప్పలేకపోయిండు ఎందుకంటే ఆయనకు బయలుపరచబడలేదు అది ఇది ఒక మర్మం ముగింపు దశలో ఉన్నది మర్మం అదే మనం చూస్తున్నాం కేడవం బూర సంబంధించిన మర్మం ఏంద మర్మం చూడండి పాప వలన వచ్చి జీతము మరణము అయితే కండిషన్ చూడండి అయితే ఇది దేవుని కృపావరముస్తున్న మన ప్రభు ఏస్తున్నందు నిత్యం నిత్య జీవము చూడండి ఆయన కృపావరము అది గిఫ్ట్ శాలిబ్రేషన్ ఇస్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని దేవుని కృపావరము వరం అది గిఫ్ట్ అంటే నువ్వు ప్రయాస పడకుండా వచ్చింది గిఫ్ట్ అది ఏ మతంలో లేదు ప్రతి మతంలో నువ్వు ప్రయాస పడాలా శరణి గాయపరచుకోవాలా నలభై దినాలు ఉపాసం ఉండాలా చలికి లేచి నల్ల బట్టలు వేసుకొని ఎర్ర బట్టలు వేసుకొని పరిగెత్తాలా పండ్లు తినాలా మాంసం తినద్దు ఇవిజేద్దు అవిజేద్దు ఇవన్నీ నువ్వు గాయపరచుకోవడం శరణి నరుడు గాయపరచుకోవడం దేవునికి ఇష్టమా ఇవి ఈ లోకపు విధానాలు ఇవన్నీ గతించిపోవచ్చున్నాయి మనుషులు ఏర్పరుచుకున్న విధానం రకరకాల మతాలలో కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుని యొక్క కృప వరం అది కృప అంటే మనం ఎందుసరా ధ్యానిస్తాం ఇక్కడ కృప అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్ లో గ్రేస్ అంటాం గ్రేస్ దేవుని యొక్క కృప అంటే అర్థం ఏంటంటే క్షమించి కాపాడుకునే గుణం మనం నేను క్షమించిన రాడు మాట్లాడనంటే కాదు అది కృప దేవుని మొహం చూస్తున్నా నువ్వు నాకు ఎంత అన్యాయం చేస్తానే నేను క్షమిస్తానని భయ అన్నాడు అంటాం కదా అనేసి నువ్వు నేను ఇంక మళ్ళీ నీతో నాకు ఇంకా ఏ తాలూకు లేదనేది కాదు కృప అది కృప కాదు అది క్షమించడము కంటిన్యూ చేయడం అంటే తిరిగి ప్రేమని చూపించడం కృప అంటే ఏంటంటే నీ పాపమును నేను భరిస్తా నీ పాపం పాపానికి బదులు నేను క్రయదనంగా పెడతా ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం మళ్ళీ నువ్వు మరణించాల్సింది పోయి నేను మరణించాల్సి వస్తుంది అదే కృప కృప అర్థం అది అందుకే ఏ మతంలో ఉండేది పదం ఈ పదం ఏ మతంలో ఉండదు ఎందుకంటే అంతగా ఉన్న ఆ అందులో అంత గంభీరమైన అర్థం ఉన్న ఆ పదము నీకు ఏ మతంలో కనిపించదు అది కేవలం ప్రభు ఎందుకంటే వేరే మతాలలో నువ్వు ప్రయాసపడి నీ పాప నుంచి విముక్తి పొందుకోవాలా అదేంది అదొక శ్లోకం చూపిస్తారు ద్విజుడు పరలోకాన్ని అధిష్టించుకొను అని ఒక శ్లోకం బలుకుతుంటారు ఆ మతంలో అది ఏంటంటే ద్విజుడు అంటే ద్విజన్మ పొందినవాడు రెండవ జన్మ పొందిన పరలోకాన్ని సంపాదించుకుంటాడు మతంలో కానీ మళ్ళీ నీకు రెండో జన్మనిచ్చేది ఎవరు జంజం వేసుకుంటే రెండో జన్మనా అదే లేదు వాళ్ళ ఆచరణ రెండో జన్మ అంటే జంజమేస్తారు జంజం వేసుకుంటే రెండో జన్మ వాళ్ళ ఆచరణ ప్రకారంగా జంజము నిన్ను పలుగా తీసుకెళ్తా ఎట్లా తీసుకెళ్తుంది కన్సిస్టెన్సీ లేదు అందులో సత్యం లేదు కాబట్టి నువ్వు ఇవన్నీ చేసినాక కూడా నీకు గ్యారంటీ లేదు అందులో అదే కృపా అర్థం ఏందంటే నువ్వు ఎన్ని చేసినా నీకు లేదు కాబట్టి నేను నీ ఇవన్నీ చూపిస్తున్నా నేనే నీ కొరకు వచ్చి ప్రయాసపడుతున్నా నువ్వు పాపంలో చనిపోతున్నావు అని ఏసంటున్నాడు కాని ఆయన అంటాడు దేవుని కృప ఏ క్రీస్తు ద్వారానే నీకు విడుదల పాపం నుంచి అనే విషయం మరోసారి చూడండి ఇరవై మూడో వర్షంలో ఏలైనగా పాపం వాళ్ళ వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపా వరము మనప్రభు అయిన క్రీస్తు యేసినందు నిత్య జీవం చూడండి మీకు నిత్య జీవం కావాలంటే కేవలం మన ప్రభు నందే యేసు ప్రభు నందే కాబట్టి మీరు ఎవరిదైనా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆర్గ్యూ చేయాల నాకు రకరకాల ప్లేసెస్ దొరుకుతా ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ ఇమీడియట్ గా నేను ఆన్సర్స్ ఇవ్వను ఎందుకంటే మన ప్రభుత్వ నేర్పించిన విధానం ఎవరైనా ప్రశ్న ఇస్తే ఫస్ట్ డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వద్దు కదా అనవ్వాలే దేవుడు ఏమన్నాడు ఆలోచించమన్నాడా ఫస్ట్ ప్రిపేర్ చేస్తాడు ప్రశ్నించే వాడిని తిరిగి ప్రశ్నిస్తాడు అంతేనా లేదా ఎవరైనా ప్రశ్నిస్తారు మన ప్రభుకి ఫస్ట్ మళ్ళా ఉల్టా ప్రశ్నిస్తారని అది సీక్రెట్ అది సీక్రెట్ ఏం తెలుస్తా ఏదైనా ఒక సంభాషణ చూడండి ఆయన సంభాషించిన మనుషులు వచ్చి ఆయన సంభాషణ ఏదైనా చూడండి మీకు తోచింది ఏదైనా ఒక సంభాషణ తీసుకోండి నిత్యం పొందుట నేనేం చేయాలా అంటే ఆయన ఏమంటాడు ఉపమానం చెప్తాడు స్టోరీ చెప్తాడు అంటే ఏంటంటే ప్రశ్నించే వాడిని వాడు వాడు నిజంగా ప్రశ్నిస్తుండ నేర్చుకోవాలన్న ఆసక్తితో ప్రశ్నిస్తుండ అని పరిశీలించడం కొరకు ప్రిపేర్ చేస్తుండ జవాబుకి ప్రిపేర్ చేయాలా అది మనం నేర్చుకోవాల్సిన సీక్రెట్ ఎవరన్నా నీకు ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ప్రిపేర్ చేయాలను వాడికి ఈ ఆన్సర్ ఎట్లా ఇస్తే అర్థమవుతుంది నాకు ఒక బ్రాహ్మణ్ ప్రీస్ట్ ప్రశ్న వెరీ రీసెంట్లీ సార్ నాకు ఒక విషయం చెప్పండి సార్ ఎందుకు ఇంత మంది అన్నాడు మీకు అర్థం కావాలా నేను చెప్పింది ఎందుకు ఇంతమంది అంటే ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ తీవ్ర ఎక్కడ చూసినా గుమ్ లక్షలాది ప్రజలు కదా వాక్యంకొస్తున్నారు ఎందుకు ఇంతమంది ఎందుకు ఇంతమంది అని అడిగింది ప్రశ్న అప్పుడు నేను ఏం చేయాలా ఆయన మైండ్ ప్రిపేర్ చేయాలి కదా ముందే ఆయన స్ట్రైట్ ఆన్సర్ ఇస్తే తృణీకరిస్తారు అది పాయింట్ అని చెప్పాడు తృణీకరిస్తారు కాబట్టి ఆయన ప్రిపేర్ చేయడానికి వరకు మీకు ఓపిక ఉంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అని నా సాక్ష్యం చెప్పిన మా పూర్వీకులు ఫాదర్ సైడ్ మా మదర్ సైడ్ ఐదు తరాలు వాళ్ళు ఎటువంటి మా మదర్ సైడ్ గాని మా ఫాదర్ గాని వాళ్ళ చరిత్ర చెప్పిన మా మదర్ సైడ్ వాళ్ళు భయంకరమైన మంత్రగా వాళ్ళు మస్తు డబ్బు ఊర్లు ఊర్లు వాళ్లకుండే పన్నెండవ వాడు ముతాత పన్నెండవ వాడు ఆయన ఒక రక్షణ పొందడం జమీందారులు మస్తు ల్యాండ్స్ ఉన్నాయి మస్తు డబ్బు ఉంది విడిచిపెట్టి బయటకు వచ్చిండు ఎందుకు అని ఆయన ప్రిపేర్ చేశాను ఆయన వేసిన ప్రశ్న ఏంది ఎందుకు ఇంతమంది అని ఆయన ప్రిపేర్ చేయలే కదా మన మైండ్ అప్పుడు నేను చెప్పుకుంటా చెప్పిన మా ముతాక ఆయన పేరు చెప్పి వచ్చింది దగ్గర అక్కడ ఎక్కడో వాళ్ళది ప్రాంతం ఆయన భార్య మా జేజి జేజీ జేజీ అంటే ఆయన అనారోగ్యంగా ఉంటే ఏ డాక్టర్స్ ద్వారా ససత పొందకపోతే ఊరి చివరిన ఆ రోజుల్లో మాలోళ్ళే కదా మాలోళ్ళు ఇట్లా చిన్న గుంపుగా ప్రేయర్ చేసుకుంటుంటే ఎవరు చెప్పినట్టు ఈ భార్య నాకు తీసుకుపోరాదని అయితే అన్నలు చాలా కటినులు. ఎటువంటి మంత్రాలు అంటే ఊరంతా చూస్తుంటే నలు అన్నదమ్ములు అందరూ పూజ విగ్రహము నడుచుకుంటూ వచ్చాడు ముందు అంత భయంకరమైన విగ్రహారధికులు అటువంటి ఫ్యామిలీ నుంచి పన్నెండో వాడు లాస్ట్ వార్డు బయటికి రావడం ఏంటి వాళ్ళ వాళ్ళు ఏ క్యాస్ట్ కూడా చెప్పిన నీకు చెప్పాను నా క్యాస్ట్ గురించి నేను ఎవరు చెప్పాను ఏ క్యాస్ట్ నుంచి వచ్చిన అన్నీ ఎవరు చెప్పాను అవసరం లేదు మనకి ఎందుకంటే అవి మీ మైండ్ అంతా డిస్టర్బ్ చేస్తాయి అవసరం లేదు మనకి అటువంటి క్యాస్ట్ వాళ్ళు బయటికి రావడం ఏంది అని నేను మైండ్ ప్రిపేర్ చేస్తున్నా దాని తర్వాత మా ఫాదర్ సైడ్ నుంచి ఎట్లా బయటకు వచ్చినా అవన్నీ ప్రిపేర్ చేసిన ఆయన అంత ధనికురాలు జమీందారుల ఫ్యామిలీస్ అంత డబ్బుండి ఆమె అనారోగ్యాన్ని ఎవరు బాగు చేయకపోతే ఊరి చివరిన మాలోళ్లు వాళ్ళు పూజిస్తున్న దేవుని దగ్గరికి ఎవరో బొమ్మంటే పోయి అక్కడ స్వస్స పొంది అక్కడ నుంచి ఎవరికి చెప్పపట్టకుండా భార్య అక్కడ విడిచిపెట్టి అట్టేటో రాయలసీమకి వెళ్ళారు అక్కడ నుంచి అట్ల నుంచి హైదరాబాద్ కు వచ్చినాను ఈ కుటుంబాలు అందరూ అక్కడ వస్తున్నాయి అంతేనా ఎవరికైనా కానీ డేట్ ఆఫ్ బర్త్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది తెలంగాణ ఓడికి ఉండదు ఇక్కడ నువ్వైనా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పుట్టిన వాళ్ళే తెలంగాణ అంతా ఆంధ్ర నేను అందరూ ఉన్నాయి హైదరాబాద్ అయినా గానీ ఏపీ అని ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ లో రేపు నువ్వు ఎక్కడ పుట్టినావంటే ఆ సర్టిఫికేట్ చూపిస్తా ఏపీ అని ఉంటుంది అన్నీ తెలంగాణ కూడా ఏపీ వాడే అనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఒక పుట్టితే కరీంనగర్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది స్వస్థత వలన వస్తున్నారు ఎందుకంటే స్వస్థత అనేది లేదు ఏ మతంలో నేను బ్రాహ్మీణ్ ప్రిస్ట్ కాబట్టి అవన్నీ విషయాలు ఆయన చూపించిన దేవతలకు కూడా అమృతం అవసరం వచ్చింది ఎందుకంటే వాళ్ళకి స్వస్థత లేదు కాబట్టి అంతేనా వాళ్ళకి స్వస్థత లేదు రోగి అయిపోతే దేవత దేవుడు సంజీవిని పర్వతానికి దేరపోయి ఏదో మూలిక దొరుకుతుంది అది ఎక్కడుందో మూలిక పోయి వెతుక్కోలో వాళ్ళు ఆ మూలిక దొరకే వాళ్ళ స్వస్థత మరి వాళ్ళ దేవతలు అయితే వాళ్ళకి ఎందుకు లేదు అది పాయింట్ ఇక్కడ ఎందుకు ఇంతమంది అంటే స్వస్థపరిచేవాడు ఒకడే ఆయన తప్ప ఎవరు స్వస్థపరచలేరు కాబట్టి ఈరోజు హాస్పిటల్స్ ఏమి స్వస్థత ఇవ్వలేకపోతున్నాయి మనుషులే అందుకు అక్కడ వరిగెత్తుతున్నారు అక్కడ స్వస్థత పొందుతున్నారు ఇందులో సత్యం సత్యం అంటే ఏందని అడిగిందని చెప్పకండి ఇప్పుడు ఇట్లుంటాయి అన్నట్టు ఛాలెంజెస్ సరే దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు నేను ఇంకా సిద్ధపడాలని నాకు తెలుసు నేను నాకు అంతే తెలుసు నేను చెప్పాను మీకు కూడా ఇవే టైం ఎందుకంటే ఇక సీలింగ్ కంక్లూడింగ్ టైం కాబట్టి మనం జాగ్రత్తగా ప్రిపేర్ కావాలా ఓపికతో వాళ్ళకి ప్రిపేర్ చేయాలి కొంచెం వాళ్ళకు కూడా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కానీ ప్రిపేర్ చేయాలి నీకు ఇవన్నీ తెలుసు అంటే ఒక అప్పుడు కాబట్టి తెలుసు అవి పనికిరానేవన్నీ తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు మీకు యూజ్ వస్తున్నాయి అంటే వాడిని నడిపించడం కొడుకు ఎందుకు దేవుడు నీకు ముందే చూపించండు రామనమం తెలుసు నీకు మహాభారతం తెలుసు భాగవతం తెలుసు అవన్నీ తెలుసు నీకు గరడ పురాణం ఏముందో నీకు తెలుసు తెలుసా గరడ పురాణం ఏముందో అన్న శ్లోకాలు ఏమన్నా నీకు తెలుసా మళ్ళీ తెలుసు నువ్వేం చేసిన ప్రంటే అవి తెలుసు వాకింగ్ చెప్పడం అనుకో ఇరునాలు జీవ జీవులు ఉంటాయి అందులో గాయత్రి మంత్రంలో ఇరునాలు జీవులని వాళ్ళు ఉద్యమం లేచి వాటిని పూజిస్తుంటారు జీవులు ఆ జీవులు మమ్మల్ని మా మీద పడకండి మాకు హాని చేయకండి అని వీళ్ళు పూజిస్తారు అన్నట్టు గాయత్రి మంత్రం దానికి సంబంధించి అవి జీవరాశులు అవి నీకు హాని చేయకుండా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు పూజ చేస్తున్నావు ఆ రీతి ఉంది ప్రార్థన వాళ్ళకి అంటే పాపం వాళ్ళకి తెలియదు ఆ రీతిగా వాళ్ళు మోసగించేవాడు మనం ప్రేమతో వీటన్నిటి వాళ్ళకి చూపించాలి అడవులో ఉంటాడు వాడు వాడు గాయత్రి పూజ చేసినా వచ్చి పూజ పట్టుకొని తింటది వాళ్ళు ఏం పూజ చేసి కూడా రెచ్చగొట్టం మనం మనం రెచ్చగొట్టదు ప్రేమతో వీడన్నిటిని వాళ్ళకి చూపిస్తాం అన్నట్టు చూసినా వాళ్ళకి వివేచన లేదు ఏ దేవతకి వివేచనగా కనిపించదు నేను ఇవి డెలివర్ చేసేస్తాను ఎందుకంటే మన వాక్యం ఎక్కడ వెళ్ళిపోయింది వాళ్ళకి వివేచనగా కనిపించదు వాళ్ళకి వివేచనగా అనిపించద్దు అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పి మీ మైండ్ డిస్టర్బ్ చేయను కానీ ఇక్కడ ఒక వాక్యం జ్ఞాపకం చేసింది ఏంటంటే ఒక వాక్యం చూపించిన ఈ రోజు ముగిస్తాను తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇది నిత్య సంబంధించిన బహుమానం కదా రోమిల రాసిన పత్రికలు ఎంత చూసినట్లు మనం ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో అనే బహుమానం అది మనకి యేసుక్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడింది తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వర్షంలో ఎవరు ఇస్తారు ఈ నిత్య జీవం సమీపిరాని సమీపింపరాని తేజస్సులో చూడండి ఆయన మాత్రమే వసించిన అదే ప్రాంతంలో మనం ఎన్నిసార్లు చూసిన మందిరంలో గొరపిల ఎంతో మహిమ ఎంతో వెలుగుతో ఉన్నవాడు సమీపింపరాని తేజస్సు అది ఎవడు సమీపించలేడు మరి ఇరణ్ పెద్దలు ఎట్లున్నారు చెప్పండి ఇరునాల్ పెద్దలు తప్ప ఎవ్వడు లోపలే పోలేకపోతున్నాడు దానికి ఎన్ని గుమ్మలున్నాయి పన్నెండు పన్నెండు గుమ్మంలో నుంచి పోయిన వాళ్ళు వీళ్ళందరూ ఇరునాలు పెద్దలు సమీపింపరని ఆ తేజస్సులో వాళ్ళు ఉండి ఆయన కాలనీద పడుతున్నారు ఆయన చూడంగానే ఎందుకు చెప్పండి చూడండి అక్కడ సమీపింపస్ వసించు ఆయన చూడండి అమరత్వం గలవాడు అమరత్వం అంటే సవరికన్నా తెలుగు పదం అమరత్వం అంటే శాశ్వతంగా శాశ్వతంగా మరణం లేనివాడు అమరం అంటే మరణం లేనివాడు అమరం అంటే ఆయనకి ఎప్పటికీ మరణం లేదు అనే శాశ్వతంగా ఉండేవాడు ఆయనకి పుట్టుక ఆయనకి మరణం లేదు ఎందుకంటే ఆయన ఇమ్మార్టల్ నా ఫస్ట్ ఇంగ్లీష్ హీమ్ నా లైఫ్ నేను ఫస్ట్ ఇంగ్లీష్ హీమ్ నేర్చుకుంది ఏంటంటే ఇమ్మార్టల్ ఇన్విజిబుల్ అని చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్న పాట నాకు ఎప్పుడు ఆ పాట ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్ నేర్చుకున్న పాట అది Immortal, Invisible, God only wise He is immortal, he is immortal That's why he is immortal, and he is immortal, and he is the Atma Do you understand that? Who is the human being? Who is the human being? ఎవడును చూడ నేరడు శరీరంలో ఉన్నవాడు ఎవడు చూడ నేరడు ఆయన శాశ్వతమైన కలిగిండుగా కాబట్టి ఆయన ఎంత తేజస్సు గల వాడు ఆయన ఎదుర్కోవాలంటే నువ్వు అట్లా తేజస్సుగా తయారుగాకపోతే కాదు ఎడవ బూర దానికి సంబంధించింది మర్మం ఇదే ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోవర మీదలో ఉండాలంటే నువ్వు ఈ లోకంలో ఎంత కేర్ఫుల్ ఉండాలా అడుగడుగు నాకు పర్ఫెక్ట్ గా ఉండాలి కదా అందుకే సంపూర్ణ అవుతుంది సాగిపోదాం రద్దు అంటారు పావులు ప్రతి దశలో పర్ఫెక్ట్ గా ఉండాలా సిగరెట్ ఆగొద్దు అది పర్ఫెక్ట్ త్రాగుడు తాగద్దు పర్ఫెక్ట్ జీవితం అది చెడు అలవాట్లు ఉండొద్దు గుట్కాలు పాండ్లు నిమ్మలదు ఎందుకంటే నీ పర్ఫెక్ట్ గా ఉండాలా ఇవన్నీ పెట్టుకొని వాటిని చెప్తాం చెప్పలేం కదా పర్ఫెక్ట్ గా తయారు కావాలా నీట్ గా బట్టలు ధరించుకోవాలా ప్రతి విషయంలో కేర్ఫుల్ గా ఉండాలా నేను శారీరకమైన విషయాలు చెప్తున్నా అట్లనే నీ ఆత్మను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆయన మీద అనుమానం రావద్దు నాకెందుకు ఇట్లా నాకెందుకు అట్లా అన్న ప్రశ్నలు నీకు రావద్దు అవి నువ్వు చేసుకున్నావు నీకు చూపిస్తున్నా నువ్వు ఆయన కొరకు సమర్పించుకొని సంపూర్ణంగా జీవించకపోతే ఆయన నిన్ను సంపూర్ణంగా మార్చుకోవడం కొరకు శ్రమలకే అప్పగిస్తా ఉంది వాక్యం కాబట్టి శ్రమలకుండా పోతూ సంపూర్ణంగా మనం తయారైస్తాం జకర చూపించిన దర్శనం కదా మూడో గుంపుని అగ్నిలో నుంచి బంగారము వెండిని శోధించినట్లు బంగారం ను పుటమి వేసి వేసినట్లు ఆయన నిన్ను శోధిస్తాడు అప్పుడు నువ్వు మెరుస్తావు అనుకోరు మళ్ళీ అది ప్రభావం అంటే అదే కదా ఆయన సన్నిధికి అడుగు పెట్టాలంటే ఎడవబూర తర్వాత ఆయన సన్నిధిలో అడుగుబెట్టాలంటే నువ్వు ఆ మహిమను ఎట్లా భరించగలవు సూర్యుని చూసే ఉండలే మనము అటువంటి మహిమలోనికి మనము పోవాలంటే ఎంత జాగ్రత్తగా జీవించాలి ఎడవబూర దానికి సంబంధించింది కాబట్టి ఈ మర్మం ముగించబోతుంది అంటే ఈ సీలింగ్ కంప్లీట్ కావాలా ఈ లోక ఈలో శ్రమ ఆరంభం కావాలా అందరు హతసాక్షులు కావాలా దేశం రక్తం ప్రవహించాలా ఇవన్నీ మనం చూస్తాము దాని తర్వాత ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయన కావాలా మన ప్రభుత్వ రాజ్యం కావాలా అప్పుడు సింహాసనాలు కనిపిస్తే ఆయన ఎదుట ఈ పెద్దలంటే గొప్ప సేవకులు యథార్థతతో ఆయన కొరకు సమర్పించుకొని త్యాగపూరితమైన సేవ చేసిన వాళ్ళందరూ ఆయన సన్న కనబెడతారు ఆయన వెలుగులోనికి ప్రవేశిస్తారు మనం ఆ వెలుగులో ఆ వెలుగుని ధరించుకుని చక్కగా మీరు దులుస్తలేదు నీ ఆ వెలుగును హృదయంలో నిఘాన్ని చూడలేకపోతున్నాయి ఇప్పుడు ఒకసారి నీ కళ్ళు మూసుకుని చూడు ప్రభు నీ హృదయంలో నేను వెలుగు నీళ్ళు ఉండాలా ఆ వెలుగులోనికి నువ్వు లిటరల్ గా ప్రయాణించబోతున్నావు ఒక దినం ఆ వెలుగులో నువ్వు ప్రవేశించాలంటే నీ జీవితం ఎట్లుండాలా అడుగడుగున అనుమానాలు ఉండొద్దు నీకు విశ్వాసంలో బలపడి ముందు పోతా ప్రతి ప్రతి పని నువ్వు చేయి ప్రతి పనిలో ఆయనకు అంగీకారంగా ఉండాలా ఎటువంటి దొంగ పనులు చేయొద్దు చేయొద్దు అబద్ధాలు పాలకొద్దు ఇవన్నీ మనకి అందుకే చూపించిండు పది ఆగ్నకు సంబంధించిన విషయాలు ఈ పొరుగు ఏది ఆశించద్దు కదా ఆశించకుండా జాగ్రత్తగా ఉండండి ఒకటే రొట్టె తింటాను నేను ఈ రోజు కూడా చెప్తారు మీకు ఎన్నిసార్లు నేను ఈ రోజు కూడా ఒకటే రొట్టె తింటాను నేను ఆల్రెడీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి మా ఇంట్లో అడగండి మా పిల్లలు నాడినా చెప్తారు మా భార్య నాడిగినా చెప్తారు ఎన్ని చపాతం తింటాడు బ్రదర్ అంటే చెప్తారా ఎన్ని దోశలు తింటాడు కూడా చెప్తారా ఎన్ని ఇడ్లు తింటాడు అడగండి మీరు చెప్తారు ఎంత తింటాడు అన్నం మీరు చెప్పి వాళ్ళు చెప్తారు ఎందుకు మీకు చెప్తున్నా ఆ విషయం మీరు అర్థం చేసుకోండి ఈ శరాన్ని మనం పోషించుకోవద్దు మల్టీవెక్సి గురించి వరి మినరల్స్ గురించి వరి బయోటిన్ తింటే హెయిర్ ఫాల్ కాదని కెరోటిన్ తింటే హెయిర్ మంచి గ్రోత్ అవుతుందని ఇవన్నీ వింటా ఉంటాం ఎందుకు ఇంకా ఎక్కువ కాలం ఈ లోకాన్ని ఉండాలని కదా ఇంకా ఎక్కువ కాలం ఉండాలి ఇంకా ఎక్కువ సాధించుకోవాలి ఏం చేస్తాం అవన్నీ విడిచిపెట్టాల్సిపోతుంది నీ కళ్ళ ముందు అవన్నీ విడిచిపెడతావు చివరికి చనిపోతూ అవన్నీ వీళ్ళమని రాసిపోతావు ఎవరికి రాసిపోతావు నువ్వు ప్రయాసపడి సంపాదించుకొని ఎవరికి వచ్చిపోతున్నావు నువ్వు అంటారే మా పిల్లలే కదా అంటారు అది నువ్వు సమర్థించుకుంటున్నావు యాక్చువల్గా వాళ్ళు నీ పిల్లలు ఎందుకన్నారు ఆయన పిల్లలు ఆయన ఇచ్చి బహుమానం గర్భఫలము యుహో వచ్చి బహుమానం వాళ్ళు నీ పిలేరే లేదు నీ బాధ్యత అది వాళ్ళని ఆయన సమర్పించుకోవాల అది నీ బాధ్యత అది కాబట్టి ఇటువంటి విషయం మనం అర్థం చేసుకుని ఏడవ బూరకు సంబంధించిన వచ్చే వారం నేను మీకు ఆ మర్మానికి సంబంధించిన విషయాలు మీకు చూపిస్తాను దాని తర్వాత ఏడవ బోరకు సంబంధించిన చూడండి సమాప్తం ఆయన పరలోకంలో ఇవన్నీ అంశంలో ఉన్నాయి ఏడవ బూరకు సంబంధించిన ఎంత ఎంతసేపు అరగంట సేపు నిశ్శబ్దం అరగంట సేపు నిశ్శబ్దం ఆరో బూరకి ఏడవ బూరకు మధ్యలో జరుగుతుంది అరగంట సేపు నిశ్శబ్దం ఏంటి నిశ్శబ్దం పాఠాలు ఉండవు హృతిమ ఉండదు కీబోర్డ్ మ్యూజిక్స్ ఉండవు స్పీకర్స్ ఉండవు ఏముండవు కంప్లీట్ నిశ్శబ్దం పాట అందరు మరణిస్తే పాటలు పాడతారు మ్యూజిక్ వాయించినంత మరణిస్తే ఓటు వాయిస్తారు మ్యూజిక్ అంత నిశ్శబ్దం పరలోకంలో బాగా చేసుకోండి ఈ ఏడవ గురువుకు సంబంధించిన విషయాలు అవన్నీ నేను మీకు చూపించబోతున్నా ఎందుకు ఈ నిశ్శబ్దం మనుషులు ఎందుకు నిశ్శబ్దంగా అయిపోతారు మరణించినాక ఎవరికి లోట్లకెళ్ళి ఉండదు చచ్చిపోయినవాడు పడి ఉంటాడు కాబట్టి పరలోకంలో నిశ్శబ్దం అంటే మనకు తెలుసు గొప్ప జనం అందరూ మరణించబోతున్నారు చర్చెస్ మీదనే పడతాయి ఇవన్నీ ఎందుకంటే ఆ దినము విశాది దినం ఆ దినము చలికాలం ఆ రోజు మరణకాండ అని మన ప్రభు జ్ఞాపం చేసిండు ఇరవై అధ్యాయంలో వీటిని అర్థం చేసుకుని మనం ముందుకు పోదాం ప్రార్థిస్తాం పరిశుద్ధుల వేవా మీకు వందాలైనా మీరు మాట్లాడుతున్న విషయం బట్టి మీకు వందాలైనా ఏడవ గురకు సంబంధించిన అంశాలు మేము ఈరోజు ఆరంభించుకున్నాం అయినా మీరే నమ్మదగ్గిన వాళ్ళు మీరే మాకు నడిపించండి ఈ కడబూరకు సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తున్నాం పౌలు ఎన్నో చూపించండి ప్రభావ కడబూరకు సంబంధించిన విషయాలు కొరితెల్ రాష్ట్ర పత్రిక లో తెలుసు పత్రికలో అవును ప్రభా ఈ కడబూర దీనికి సంబంధించింది మీరు మా తాను మాట్లాడుతున్నారు ఇది పునరుద్ధానం సంబంధించి మీరు మాట్లాడుతున్నారు అది మరణం అదొక మర్మం ప్రభా అక్కడ నుంచి వచ్చినాయ ఆత్మలు అక్కడికే వెళ్తున్నాయి అది ప్రభా మర్మం అది ప్రసంగి ద్వారా మీరు మా తను మాట్లాడారు ప్రవక్తల ద్వారా మీ దాసుల ద్వారా మాట్లాడబా చెప్పబడ్డ ఈ యొక్క సువార్తీ ముగింపు కాలంలో మేము ఉంటున్నాం వీటికి తగినట్లు మేము జీవించాలని సేపడం జీవితాలను మార్చండి ప్రభావ మేము ఈ యొక్క టెక్నికల్ వరల్డ్ లో ఉంటున్నాం ప్రభావ ఎటువంటి తప్పిదమ్లు చేయకుండా జాగ్రత్తగా పరిశుద్ధంగా మీ కొరకు నాజీలు చేయబడ్డ జీవితం నడిపించి మమ్మల్ని అందరినీ మీరు అగ్రవాసపరచుకోమని తేగింటికి వెళ్తుండగా సురసితంగా నడిపించామని పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి